శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవిరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకమునబడు తృతీయ ప్రకరణంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క వ్యాఖ్యానము తెలుసుకుంటూ ఉన్నాము స్వయం ప్రకాశ జరుగుతుంది అవేద్యత్వే సతీ అపరోక్షత్వం స్వయం ప్రకాశత్వం లక్షణం చేయబడింది దాని యొక్క పదకృతి చేస్తూ ఉన్నాడు అవేద్యము అని ఇంతే అంటే వంద్యాసూతాదు అతివ్యాప్తి అవుతుంది వంద్యాసూతుడు ఆకాశ పుష్పము శశ్ృంగము ఇత్యాదులు అవేద్యం ఉన్నాయి మరి అవేద్యము స్వయం అంటే వంద్యాసూతాదుల్లో అతివ్యాప్తి అవుతుంది అందుకోసము అపరోక్షము అని చెప్పవలసి వచ్చింది చెప్పి అవేద్యం చెప్పకపోతే ఘటాదుల్లో అతివ్యాప్తి అవుతుంది ఘటాదులు కూడా అపరోక్షం ఉన్నాయి మరి జడములు ఉన్నాయి మరి దృశ్యములు ఉన్నాయి దృక్కు కంటే భిన్నములున్నాయి వాటి యందు అతి వ్యాప్తి దోషం వస్తుంది అందుకని అవేద్యము ఉన్నది కాని వంద్యాశృతాదుల వలె కాదు అపరోక్షం ఉన్నది ఘటాదుల వలె కూడా కాదు మరి ఎట్లా ఉన్నది అని అంటే సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా అది స్వయం ప్రకాశం ఉంది అని స్వయం ప్రకాశం యొక్క లక్షణము శ్రీరామకృష్ణ వారు చెప్పారు ఆత్మ స్వప్రకాశ ప్రతిజ్ఞా వాక్యం హేతు ఏమిటి సంవిత్ కర్మతామంతరేణ అపరోక్ష అని హేతు దృష్టాంతము సంవేదనవత్ అని ఈ విధంగా అనుమాన ప్రయోగం చేస్తే దాని ఎందు విశేషణ సిద్ధి దోషం వస్తుంది అని పూర్వపక్షం చేస్తే దాన్ని నిరాకరణ చేశాడు ఇక దృష్టాంతంలోకి వెళ్ళి సాధ్య వికల దోషం చూపెడుతున్నాడు పూర్వపక్షి నచ్చ సాధన వికలో దృష్టాంత సాధన వికల దృష్టాంతం దృష్టాంతము సాధన వికలం కాదు అంటే స్వయం ప్రకాశత్వాన్ని సాధించడంలో సమర్థము కాదు అని ఈ విధంగా అనకూడు అని పూర్వపక్షిని సిద్ధాంతి అంటున్నాడు సంవేదన సంవేదనాపేక్షా అనవస్థానాద్ది సంవేదనం అంటే జ్ఞానం ఏదైతే దృష్టాంతంగా ఇవ్వబడిందో అది స్వయం కాదు ఎందుకనంటే అది కూడా సంవేదనా తెలియబడుతుంది అని పూర్వపక్షి అంటాడు అందుకని దృష్టాంతం సరిగ్గా లేదు సంవేదనం స్వయం ప్రకాశం కాదు ఎందుకు సంవేదనం అంటే ఆ జ్ఞానం కూడా ఏదైతే దృష్టాంతంగా మీరు ఇచ్చారో అది కూడా జ్ఞానాంతరం తెలియబడుతుంది స్వయం ప్రకాశం ఎట్లవుతుంది అది అందుకని సాధన వికల ద్వషం వస్తుంది అని పూర్వపక్షానంటే చూడు జ్ఞానం అనేది మరొక జ్ఞానం చేత జ్ఞానాంతరం చేత మరి ఆ తెలుసుకున్నటువంటిది కూడా ఒక జ్ఞానమే కదా మరి ఆ జ్ఞానము ఎట్లా తెలియబడింది దానికి కూడా ఇంకో సంవేదనం చెప్పాలి ఇట్లా చెప్తూ పోయినట్లయితే అనవస్థా దోషం వస్తుంది అందుకని జ్ఞానం అన్నప్పుడు అది స్వయం ప్రకాశం ఉంటుంది అంతే అనవస్థా దోషం వస్తుందని ఒక దగ్గర ఆగిన అనుకో అప్పుడు ప్రాగలోపమైన దోషం ఒకదానికొకటి ఒకదానికొకటి చెప్పుకుంటూ పోతే ఎక్కడో పోయి ఆగి ఆ చివరిది ఏదో స్వయం ప్రకాశం అని మరి మొదటి జ్ఞానం ఏం అపరాధం చేసింది మొదటనే ఆగితే సరిపోతుంది కదా ఎక్కడో పోయి ఆగేదానికంటే అందువల్ల సంవేదన అంటేనే అది జ్ఞానము అది స్వయం ఉంటుంది అందువల్ల జ్ఞానము జ్ఞానవంతరం చేత వేరే జ్ఞానం చేత తెలియబడుతుంది అంటే అనవస్థ దోషం అని సాధన వికల దోషమేమీ రాదు అని సమాధానం చెప్పాడు అయితే ఇక్కడ జ్ఞానము జ్ఞానాంతరము చేత తెలియబడుతుంది అని పూర్వపక్షలు ఏదైతే అన్నాడో అతని అభిప్రాయం చెప్తున్నాడు రామకృష్ణ గారు ఘటో ఘట జ్ఞాన భాషతే న్యాయ తర్క మతంలో అయం ఘట అనేటువంటి జ్ఞానం అయిందనుకోండి అప్పుడు ఆ జ్ఞానం ఎవరి జ్ఞానము అంటే జ్ఞానము నిర్విశయం ఉండదు కదా జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానానికి ఒక విషయం అంటూ ఉంటుంది జ్ఞానం కలిగింది అంటే ఎవరి జ్ఞానం కలిగింది అని మళ్ళీ అపేక్ష శంక కలుగుతుంది అప్పుడు ఏదో ఒక విషయం చెప్పాలి అంటే జ్ఞానం ఎప్పుడు కూడా నిర్విషయం ఉండదు మరి అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగిందంటే ఈ జ్ఞానానికి విషయం ఎవరైనరు ఘటమైంది అంటే ఆ ఘటము ఘట జ్ఞానానికి విషయమైంది ఘట జ్ఞానం చేత భాషతే తెలియబడుతుంది ఇక అయం ఘట అనేటువంటి జ్ఞానం చేత ఘటము తెలియబడితే ఆ అయం ఘట అనేటువంటి జ్ఞానము కూడా వేరే జ్ఞానం చేత తెలియబడుతుంది వేరే జ్ఞానం ఏది అంటే ఘట జ్ఞానవా నహం లేదా ఘటహ మయా జ్ఞాత అని ఈ విధంగా అన్నాడు అనుకో అప్పుడు ఆ ఘట జ్ఞానవా నహం అని ఏదైతే అంటున్నాడో అది వేరే జ్ఞానం అయం ఘట అనేటువంటి జ్ఞానం కంటే పృత జ్ఞానం అది ఘట జ్ఞాన వానహం అనేది అయం ఘట అనేటువంటి జ్ఞానం మొదటి జ్ఞానం ఏదైతే ఉందో దీనికి వ్యవసాయ జ్ఞానం అంటారు ఇక ఆ కూడా తెలుసుకునే ఇతర వేరే జ్ఞానం ఉన్నదో ఘట అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి అణువ్యవసాయం అంటారు అయితే మొదటి వ్యవసాయ జ్ఞానము రెండవదైనటువంటి అణువ్యవసాయ జ్ఞానం చేత తెలియబడుతుంది అన్నప్పుడు జ్ఞానం జ్ఞానానికి విషయమైందా లేదా జ్ఞానం జ్ఞానం చేత తెలియబడిందా లేదా అందువల్ల జ్ఞానం అనేది కాదు జ్ఞానం కూడా మరొక జ్ఞానం చేత తెలియబడుతుంది అందుకని ఏదైతే సంవేదనవత్ అని అనుమాన ప్రయోగంలో దృష్టాంతంగా మీరు ఇచ్చారో అది వికలమైపోయింది అంటే అసమర్థమైపోయింది సాధ్యాన్ని సాధించలేకపోయింది సాధన వికలహ అయిపోయింది అని ఈ విధంగా పూర్వపక్షి అంటాడు సంవేదనవత్ స్వప్రకాశే దృష్టాంతల ఇది చేస్త సంవేదనవత్ అని స్వప్రకాశం నందు ఏదైతే సంవేదన దృష్టాంతం ఇచ్చారో అది సాధన అంటే స్వయం ప్రకాశాన్ని అసమర్థం అయిపోయింది అయోగ్యమైపోయింది అని ఈ విధంగా సాధన వికల దోషము పూర్వపక్షి చూపెడితే అప్పుడు సిద్ధాంత ఏమన్నాడు జ్ఞానము మరొక జ్ఞానం చేత తెలియబడుతుంది అంటే అది కూడా ఒక జ్ఞానమే కదా మరి దాన్ని తెలుసుకునేవాడేవడు అంటే మరొకడు అది కూడా ఒక జ్ఞానమే కదా దాన్ని తెలుసుకునేవాడెవడంటే మరొక జ్ఞానం ఇట్లా చెప్తూ పోతే అనవస్థానాత్ దోషం చూపించాడు అనవస్థా దోషం వస్తుంది నా జ్ఞానస్య జ్ఞానాంతరైన భాషమాన అభావాత్ సాధన వికలహడు జ్ఞానము జ్ఞానాంతరం చేత భాసమానం అవట అనేది ఎక్కడా అనుభవం లేదు అందుకని న సాధన వికల సాధన వికల దోషం అనేది రాదు అని చెప్పినాడు అయితే నై్యాయకులు ఏదైతే అణువ్యవసాయ జ్ఞానం అంటున్నారో ఘట జ్ఞానవా నహం అనేటువంటి ఏదైతే అణువ్యవసాయం అంటున్నారో అది వేదాంతంలో సాక్షి అని చెప్పినారు అంటే అయం ఘట అనేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది రూప జ్ఞానము ఇంద్రియం ద్వారా కలిగినటువంటి జ్ఞానము ఆ వృత్తి రూప జ్ఞానాన్ని కూడా ప్రకాశించేది ఎవరు అని సాక్షి ఆ సాక్షికే వీళ్ళు అనువ్యవసాయం అంటున్నారు అయితే ఈ వృత్తి జ్ఞానాన్ని ప్రకాశించేది సాక్షి జ్ఞానం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశము వృత్తి జ్ఞానము ఇది పరప్రకాశమే ఎందుకు అంతఃని వృత్తం జ్ఞానత్వ ఉపచారాత్వం అంతఃకరణ వృత్తి ఎందు జ్ఞానం అనే ఔపచారికంగా వ్యవహారం జరుగుతుంది ఎందుకు అని అంటే ఆ అంతఃకరణ వృత్తి ఘట ఉపహిత చేతనాన్ని అభివ్యక్తం చేయడానికి దోహదమైంది అభివ్యంజకమైంది వృత్తి అంత మాత్రం చేత అది జ్ఞానము అని వ్యవహరింపబడుతుంది కానీ వాస్తవంగా వృత్తి జ్ఞానము కాదు జ్ఞానం అంటే కేవలం చేతనమే చేతనం కంటే వ్యతిరేక్తంగా ఇంకా వేరే ప్రమా అని జ్ఞానం అని చెప్పడానికి వీల్లేదు ప్రత్యక్ష ప్రమా చాత్ర చైతన్యమేవా అని అంటూ వేదాంత పరిభాషలో శ్రీ ధర్మరాజ ధరేంద్రుల వారు చెప్తారు భ్రమ అంటే చైతన్యమే అంతే ఇంకేం చెప్పేది అది ఏదైనా జ్ఞానం ఉండుగాక భ్రహ్మ జ్ఞానం ఉండని బ్రహ్మ జ్ఞానం ఉండని అప్రమ ఉండని స్మృతి జ్ఞానం ఉండని తర్క జ్ఞానం ఉండని ఏదైనా జ్ఞానం ఉండని జ్ఞానం అంటే చైతన్యమే అయితే అది భ్రమ ప్రమ అనేటువంటి నిర్ణయము విషయం మీద ఆధారపడి ఉంటది విషయము అప్రమ ఉంటే జ్ఞానం అప్రమ విషయము ప్రమా ఉంటే యథార్థం అంటే అని విషయం మీద నిర్భరం ఉంటది అది ఏ జ్ఞానం అనేది కానీ జ్ఞానం అనేది మాత్రం చైతన్యమే చైతన్య వ్యతిరేకంగా జ్ఞానం అనేది అన్యత్ర ఎక్కడ కూడా లేదు ఆ జ్ఞానమే సాక్షి అదే ఆత్మ అదే మన స్వరూపము ప్రత్యేకాత్మ ఆ ప్రత్యేకాత్మ చేత అభిన్నమైనటువంటి బ్రహ్మమే స్వయం ప్రకాశమైనటువంటిది అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడుతుంది అని ఈ విధంగా చెప్తే అప్పుడు మళ్ళీ శంకాకారుడు అంటాడు సరే స్వామీజీ ఇప్పుడు ప్రత్యేకాత్మ ఏదైతే సాక్షి ఉందో ఇది స్వయం ప్రకాశం అని సిద్ధి చేశారు మీరు కానీ ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఈ ప్రత్యేకాత్మను మీరు పరమాత్మ చేత అభిన్నంగా చెప్తారు కదా తత్వామస్య మహావాక్యమే అని చెప్తుంది ఈ ప్రత్యేకాత్మనే పరమాత్మ అని చెప్తుంది మరి పరమాత్మ చేత ప్రత్యేకాత్మను అభిన్నం చేస్తే అప్పుడు ఆ అభేద జ్ఞానం చేతనే అజ్ఞాన నివృత్తి తద్వారా మోక్షము అని మీరు చెప్తారు సరే ఈ ప్రత్యేగాత్మను పరమాత్మ చేత అభిన్నంగా మీరు చెప్తున్నారు కాని ఆ పరమాత్మ యొక్క లక్షణము ఆ బ్రహ్మ లక్షణము ఈ ప్రత్యేకాత్మలో ఉందా ఈ సాక్షిలో ఉందా ఆ లక్షణాలు ఉంటే ఆ చెప్పడానికి వస్తుంది లక్షణాలు విరుద్ధం ఉన్నాయి అనుకో అభ్యర్థం చేయడానికి రాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఆనందు బ్రహ్మతి విజానాథ అనేటువంటి శ్రుతల అనుసారంగా బ్రహ్మము యొక్క లక్షణం చెప్పబడింది ఏమని సత్యం జ్ఞానం అనంతం అని మరి ఆ లక్షణము ఈ స్వయం ప్రకాశం అనేటువంటి ప్రత్యేకాత్మయందు అప్పుడు ఆ బ్రహ్మముతో అభ్యర్థం చెప్పడానికి వస్తుంది కాని ఆ లక్షణము ఈ స్వయం ప్రకాశ ఉన్నదా అని శంక చేస్తున్నాడు నన్ను ఆత్మన స్వప్రకాశత్వ సిద్ధత్వే అపి బ్రహ్మ లక్షణ అభావాత నా బ్రహ్మత్వ సిద్ధియతి స్వయం ప్రకాశం అని సిద్ధి చేసినప్పటికీ కూడా ఈ ఆత్మ బ్రహ్మ లక్షణాలు లేవు అందుకని బ్రహ్మం చేత అభిన్నమ ఒకట సంభవించదు అని ఈ విధంగా శంక చేస్తే ఉత్తరార్థంలో చెప్పినాడు శ్లోకంలో సత్యం జ్ఞానం అనంతం చేతిహ బ్రహ్మ లక్షణం అని చెప్పినాడు సత్యం జ్ఞానం చ అనంతంచం ఇహ అస్తి బ్రహ్మ యొక్క లక్షణం ఏదైతే సత్య జ్ఞానానంద రూపం ఉన్నదో అది ఇహ అంటే ఈ సాక్షి ఎందు అస్తి ఉంది అందువల్ల బ్రహ్మతో అభిన్నం చేయడానికి ఏమీ ఆపత్తి లేదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శ్రుత్యాద్ బ్రహ్మణ లక్షణముక్తం తద్ ఆత్మని విద్యే ఇర్థ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంటూ బ్రహ్మ లక్షణం ఏదైతే శృతి ద్వారా చెప్పబడి ఆ లక్షణము ఈ సాక్షి ఎందు ఉండటం వల్ల బ్రహ్మం చేత ఆ భేదం సంభవిస్తుంది అందువల్ల ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేకాత్మ ఈ ప్రత్యేకాత్మనే ఆ బ్రహ్మము ఇద్దరు వేరు కాదు ఒక్కడే ఆ ఒక్కటి అయినటువంటి ప్రత్యేకమైన పరమాత్మ స్వయం ప్రకాష్ అని ఇరవై శ్లోకం ద్వారా ఆత్మ చేత అభిన్నమైనటువంటి పరబ్రహ్మము స్వయం ప్రకాశము అని సిద్ధి చేస్తున్నాడు దానిపైన రెండు టిపన్లు ఉన్నాయి చూడండి ఈ వ్యవసాయము అను అన్నాడు కదా అది కొంచెం మనకు పండిత్ పీతాంబర్జీ వారు స్పష్టం చేస్తున్నారు చూడండి నయాయిక్ వైశేషకులు న్యాయ ఇద్దరు కూడా జ్ఞానికే జ్ఞానుకు అను వ్యవసాయ జ్ఞాన జ్ఞానం యొక్క జ్ఞానమునకు అను వ్యవసాయం మొదటి జ్ఞానం ఏది ఘటాది జ్ఞానం ఘట జ్ఞానం పట జ్ఞానం ఇత్యాది జ్ఞానాలు ఉన్నాయి కదా వీటికి వ్యవసాయ జ్ఞానం అంటారు ఈ జ్ఞానమునకు కూడా ప్రకాశించే జ్ఞానం ఏదైతే ఉందో దానికి అణువ్యవసాయ జ్ఞానం అంటారు తహిపు వేదాంతి సాక్షిరూప జ్ఞానకే అయితే నయ్యాయకులు ఏదైతే అణు జ్ఞానం అంటారో దానికే వేదాంతంలో సాక్షి రూప జ్ఞానం అంటారు యహ ఘట హ ఆకార హయం ఘటహ ఇది ఘటముంది అనేది ఘట జ్ఞానం యొక్క ఆకారం ఆవరు ఘటుకు మై జాన్త ఐసా అణువ్యవసాయ జ్ఞానం ఆకార్ఞాతో మయా ఘటహ లేదా ఘట జ్ఞానవా నహం అనేటువంటి ఏదైతే ఉందో ఇది అణు వ్యవసాయ జ్ఞానం ఆకారము అని ఇట్లా జ్ఞానము అణువ్యవసాయ జ్ఞానము ఆ వ్యవసాయ జ్ఞానం అణువ్యవసాయ జ్ఞానానికి విషయం అవుతుంది అందుకని జ్ఞానం జ్ఞానానికి విషయం అయితుంది పూర్వపక్షి యొక్క అభిప్రాయం అది సిద్ధాంతంలో స్వీకరించబడదు ఎందుకంటే ఘట జ్ఞానం అనేది మొదటి జ్ఞానం ఉండదు అది వృత్తి రూప జ్ఞానము ఆ వృత్తి రూప జ్ఞానము లో వృత్తి భాగం ఏదైతే ఉందో అదే జ్ఞానస్వరూపం ఉంటుంది ఆ జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్యమే సాక్షి ఆ సాక్షి స్వయం ప్రకాశం ఆ సాక్షి అన్ని జ్ఞానం చేత తెలియబడేవాడు కాదు అందుకని సాక్షి స్వయం ప్రకాశము అని చెప్పినారు ఇక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాని మీద ఒక టిప్పణం చూడండి నలభై ఆరో టిప్పణము జో బ్రహ్మకు కేవలం సత్య కహే సత్యం జ్ఞానం అనంతం అని శృతిమాత మూడు విశేషణాలు ఇచ్చి చెప్పింది ఎందుకు కేవలం సత్యం బ్రహ్మ అని ఇంతే అంటే సరిపోదా బ్రహ్మ లక్షణం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 అతివ్యాప్తి అవుతుంది నైయాయికులు వాటికి కూడా సత్యం అంటారు తిన్నమే బ్రహ్మికే లక్షణకి అతివ్యాప్తి ఓవే తీసుకే నివారణ అర్థ శృతి నే బ్రహ్మికే లక్షణమే జ్ఞాన పదక నివేశ ఆకాశాదులను కూడా వారు సత్యం అంటున్నారు కాబట్టి బ్రహ్మ లక్షణం కేవలం సత్యం అని అంటే ఆకాశాదు అతివ్యాప్తి ఆ అతివ్యాప్తి నివారణ కోసము శృతి మాత్ర ఏం చేసింది అంటే సత్యం అనేటువంటి శబ్దంతో పాటు జ్ఞానం అని ఈ విధంగా జ్ఞాన పదం నివేశం చేసింది అవరు కేవల జ్ఞాన కహేతో అయితే సత్యమని అనంతమని ఈ విధంగా చెప్పకుండా కేవల జ్ఞానం బ్రహ్మ అని ఇంతే చెప్పామనుకోండి అప్పుడు ఏమవుతుంది క్షణిక విజ్ఞానవాది క్షణిక విజ్ఞాన రూప బుద్ధికు జ్ఞాన రూపం అంతే బుద్ధుని యొక్క అనుయాయుడు అయినటువంటి క్షణిక విజ్ఞానవాది యోగాచారి అంటారు అతడు ఏమంటాడంటే ఈ క్షణిక విజ్ఞానమే బుద్ధి ఆ బుద్ధియే జ్ఞాన రూపం ఉంది అంటారు మరి అలాంటప్పుడు కేవల జ్ఞానం బ్రహ్మ అని అంటే యోగాచారి క్షణిక విజ్ఞాన వారి స్వీకరించినటువంటి బుద్ధి రూప జ్ఞానంలో అతివ్యాప్తి అవుతుంది అవరు నైయాయిక ఆత్మక జ్ఞానం గుణం అంతే మరి నైయాయికులు ఆత్మ యొక్క జ్ఞానము గుణం అంటారు అంటే ఆత్మకు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది ఆత్మ యొక్క స్వరూపము కాదు ఆత్మ యొక్క గుణం ఉన్నది జ్ఞానం అంటారు మరి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 చేర్చినట్లయితే విజ్ఞానవాది చెప్పేటువంటి బుద్ధి రూప జ్ఞానంలో అతివ్యాప్తి రాదు మరి నైయాయికులు చెప్పే జ్ఞాన గుణములో కూడా అతివ్యాప్తి దోషము రాదు ఇంకా అంతఃకరణానికి కూడా జ్ఞానం అనేది చెప్పే వారి కూడా అతివ్యాప్తి రాదు ఎందుకు అంతఃకరణం కూడా అంతం గలదే ఉన్నది అనంతం శబ్దం పెట్టినట్లయితే అన్యత్ర ఎక్కడైతే అతివ్యాప్తి దోషం ఆ అతివ్యాప్తి దోషం నివారణ అవుతుంది నై్యాయి కాత్మకు విభూతో కహెహే పరంతో అనంత అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహిత హోనే కరీ విభూ నహి కహే హే అయితే అనంతము అని అంటే దాని అర్థం ఏమిటి అంతము లేనిది అనంతము అంతము ఎన్ని ప్రకారాలు మూడు ప్రకారాలు దేశకృత అంతము కాలకృత అంతము వస్తుకృత అంతము ఈ మూడు ప్రకారాల అంతము లేనిది అనంతము దానికే విభు అని కూడా అను చేసి చెప్పడానికి వస్తుంది అయితే నైయాయికులు కూడా ఆత్మను విభు అంటారు కానీ వేదాంతరీత్యా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం విభు అనంతము అని ఇట్లా చెప్పరు వాళ్ళు ఏమిటి అని అంటే సకల మూర్త ద్రవ్యాల చేత సంబంధము అయి ఏ ఉంటుందో అది వ్యాపకం ఉంటుంది విభూ ఉంటుంది అని చెప్తారు వాళ్ళు అవరు ఉపాసకాధిక ఆత్మకు సత్యు నిత్యు అంటే చేతన రూపు హే కొందరు ఉపాసకులు ఆత్మను సత్యము జ్ఞానము అని కూడా చెప్తారు పరంత విభు అంటే అనంత నహి కహ ఉపాసకులు సత్యం జ్ఞానం అంటారు గాని అనంతమని మాత్రం చెప్పరు వ్యాపకం అని చెప్పరు ఎందుకంటే ఉపాసకులు ఉపాస దేవతను వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు ఆ ఉపాస దేవత కూడా ఒక పరిచన్న లోకానికి పరిమితమైనటువంటి వాడే ఉంటాడు కాబట్టి అతడు కూడా వ్యాపకుడు కాదు అని ఉపాసకులు స్వీకరిస్తారు కాబట్టి ఈ విభు అనంతమనే శబ్దం ఏదైతే ఉందో అతి వ్యాప్తి దోషగ్రస్తము కాదు కొయి అను కొయి మధ్య పరిమాణ దేహ జా కహె హత్య జ్ఞాన అనంత బ్రహ్మ హే అయితే కొందరు ఆత్మ యొక్క పరిమాణాన్ని చెబుతూ ఏమంటారు అంటే ఆత్మ అనురూపమున్నది అని కొందరంటారు లేదు శరీరము ఎంత ఉంటే అంత ఆత్మ ఉంటది అంటే మధ్యమ పరిమాణం గలది అని కొందరంటారు అంతే వీళ్ళందరినీ ఖండించడానికి అనంతం అంటే దేశ కాల వస్తు పరిచ్ఛ రహితం అనంతం అనే విధంగా చెప్పేసరికి అన్ని మతాలు ఖండింపబడ్డాయి యాతే సత్య జ్ఞాన అనంత బ్రహ్మ హే ఇ బ్రహ్మకి లక్ష్యానికి కహోబి అతివ్యాప్తి అధిక నయ్యే ఎప్పుడైతే శృతి మాత సత్యం జ్ఞానం అనంతం అని చెప్పిందో అప్పుడు ఏ మతం లో కూడా అతి వ్యాప్తి దోషము రాదు ఇహ అనంత కహనే కరి ఆనందరూపత అర్థసే సిధు ఓవెహె అయితే సత్యం జ్ఞానం అనంతం అని ఈ విధంగా స్వృతమాత చెప్పింది కదా అనంత శబ్దం చేత ఆనందము అని కూడా మనము గ్రహణ చేసుకోవచ్చు ఎట్లా అనంతం అంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాము దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితం అనంతం అని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 దేశకాల వస్తు భరిచేద రైతం ఏది ఉంటుందో అది భూమా రూపం వ్యాపక రూపం ఉంటుంది ఏది భూమాటో అది సుఖరూపం ఉంటుంది అందుకని అనంత శబ్దం చేత ఆనందం అని కూడా మనము సంగ్రహం చేసుకోవాలి అందుకని సత్తు చెత్త ఆనందరూపం పరబ్రహ్మ వస్తువు అని నిర్ధారణ చేయబడింది శృతి ద్వారా ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి నలభై అంకం ఆత్మన సత్యత్వ ఉపపాదనాయ తావద్ సత్యత్వశ లక్షణమాహ ఆత్మ సద్పం అని నిరూపించడానికి మొదలు గ్రంథకర్త సత్యం యొక్క లక్షణం చేస్తున్నాడు సత్యం దేనికంటారు రెండోసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాము ఇప్పుడు గ్రంథకర్త స్వయంగా చెప్తున్నాడు సత్యం అంటే దేనికంటారు అని శ్లోకాన్ని ప్రవర్తన చేస్తూ ఇరవై శ్లోకాన్ని చెప్తున్నాడు సత్యత్వం బాధ రాహిత్యం జగత్ బాధ కిం సాక్షి కో ఇష్యతే సత్యవం బాధ రాహిత్యం బే లక్షణం సత్యం అంటే ఏంది బాధ రాహిత్యం సత్యత్వం ఏ దానికి బాధ లేదు బాధ దేనికంటారండి నిత్యత్వ నిశ్చయమునకు బాధ అందురు సాక్షాత్ కృతేనే సమనంతర నిశ్చితి అధ్యక్ష మానం నాస్తి బాధ ఇత్యతే బుధై అని శ్రీ సూర్యేశ్వరాచారులు చెప్తారు అధ్యస్త పదార్థము ఏదైతే కనపడుతుందో అది అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత ఏమవుతుంది నివృత్తి అవుతుంది అధిష్టానం సాక్షాత్కృతే అధిష్టాన సాక్షాత్కరమైనప్పుడు అధ్యశ్యమానం నాస్తి అద్యశమానం అంటే అధ్యస్థ రూపం చేత ఏదైతే ఇంత దగ్గర అధిష్టాన జ్ఞానానికి పూర్వం కనపడుతుండేనో ఇది నాస్తి ఇది లేనే లేదు ఏ విధంగా వైకాలిక అని ఈ విధంగా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అధ్యస్థ వస్తువు ఏమైపోయినట్టు అంటారు దానికే బాధ అంటారు అంటే మిత్యత్వం నిశ్చయానికి బాధ త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధరాహిత్యం సత్యత్వం అని లక్షణం చెప్తామో అది ఇక్కడ గ్రంథకార్త చెప్పినాడు సత్యత్వం బాధరాహిత్యం అని దానికి బాధ లేదు కానీ ఈ జగత్తు ఏదైతే ఉందో నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఇది అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత బ్రహ్మ జ్ఞానం అయిన తర్వాత బాధ అయిపోతుంది ఆ బాధకు కూడా ఈ చైతన్యము సాక్షి ఉన్నది జగత్ బాధైక సాక్ష ఈ జగత్తు బాధ అయిపోయిన తర్వాత ఆ బాధకు కూడా సాక్షి ఉన్నది ఏ జగత్తునైతే మిథ్యత్వ నిశ్చయం చేస్తున్నామో ఇది మిథ్య త్రైకాలిక అభావం ఉన్నది అని ఏ జగత్తునైతే మనం బాధ చేస్తున్నామో ఆ బాధ ఎవరి ద్వారా సిద్ధి సాక్షి ద్వారా ఎందుకు ఆ బాధ కూడా సాక్షి ఉన్నాడు ఆ సాక్షి యొక్క బాధ కాదు జగత్ బాధ యొక్క సాక్షి నా బాధ కిం సాక్షిక ఈ జగత్తు యొక్క బాధకు మిత్యవ నిశ్చయానికి ఏదైతే సాక్షి ఉన్నదో ఆ సాక్షి కూడా బాధ అయిపోతుంది అని అంటే మరి ఆ బాధకు సాక్షివోడు చెప్పు నచ్చు అసాక్షిక ఇష్టతే సాక్షి లేకుండా బాధ అనేది చెప్పడానికి రాదు ఆ బాధకు ఒక సాక్షి ఉండాలి మరి ఆత్మ కూడా బాధ అంటే మరి దానికి సాక్షివోడు చెప్పు మరొకని చెప్తే అనవస్థా దోషం వస్తుంది అందుకని సత్యత్వం బాధరాహిత్యం అని సత్యం ఒక లక్షణము చేస్తున్నాడు బాలశూన్యత్వం సత్యత్వం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు బాధరాహిత్యం సత్యత్వం లేదా త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం లేదా బాల శూన్యత్వం సత్యత్వం దేనికి బాధ లేదో అది సత్యము అని చెప్పాలి ఏది బాధ కాదు బాలశూన్యమన్నా బాధ అభావం అన్నా బాధ రాహిత్యం అన్నా శబ్దభేదే గానీ అర్థభేదేమి లేదు దేనికి బాధ లేదు అది సత్యం అంటే ఏది మిథ్యా కాదు బాధ గుటకు యోగ్యము కాదు బాధ శూన్యం ఉన్నది అందుకని సత్యం అంటే అబాధ్యం మరి బాధ్యం మిథ్యా సత్యం అబాధ్యం ఉంటుంది ఏది బాధ్యం ఉంటుందో అది మిథ్యా ఉంటుంది తద్వివేక ఇది గుర్వాచార్యి ఉక్తత్వాత్ ఈ విధంగా పూర్వాచారులు కూడా చెప్తూ వచ్చారు ఏమని బాధ శూన్యత్వం సత్యత్వం లేదా బాధరహిత్యం సత్యత్వం లేదా త్రైకాలిక ఆబాధ్యవం సత్యత్వం అని అంటూ లక్షణము పూర్వాచారులు చెప్తూ వచ్చారు అందువల్ల మేము కూడా అదే లక్షణం చెప్తున్నాము అస్టు ప్రకృతి కిమాయాతం ఇది సరే స్వామిజీ సత్యం లక్షణం చేసినారు మరి ఇప్పుడు ఆ నిరూపిస్తే ఏం ప్రయోజనము అని ఈ విధంగా శంకగలిగితే జగత సూక్ష్మ శరీరాది లక్షణాధిమూర్ఛ సమాధి అవిద్యమానత సాక్షిత్వే వర్తమాన ఆత్మన బాధ కిం సాక్షి కి అసౌ కిం సాక్షి కదా అంటే ఇక్కడ ఈ జగత్తుకు గూడా సాక్షి జగత్ బాధకు గూడా సాక్షి జగత్తు అభావం అయిపోయింది జ్ఞానోత్తర కాలంలో జగత్ ఏమైంది అభావం లేకుండా పోయింది అంటే బాధ అయింది మిత్రత్వం నిశ్చయమైంది అని కూడా ఎవరి ద్వారా సిద్ధి సాక్షి ద్వారానే సిద్ధి అయితే ఆ సాక్షి యొక్క బాధమని చెప్పినవి సత్యం కాదయ్యా అది కూడా బాధ అని ఒకవేళ చెప్పినం మరి బాధ అన్నప్పుడు దానికి కూడా సాక్షి ఉండాలి మరి ఆ సాక్షి కూడా బాధ అయిపోతే ఆ సాక్షి యొక్క బాధకు మళ్ళీ సాక్షి ఇవ్వడు చెప్పు చెప్తే అనవస్థ దూషం ఉంటది అందుకని ఆ సాక్షి బాధ కాదు అంటే బాధ రహితం ఉన్నది అందుకని నిత్యం ఉన్నది సత్యం ఉన్నది అని అంటున్నాం ఆ సాక్షికో అప్పటి ఆత్మ బాధ కిం నేతి అసంఖ్య సరే ఆత్మ బాధ అవుతదయ్యా ఆ ఆత్మ యొక్క బాధ అసాక్షిక ఉన్నది అంటే ఇటు చెప్తే ఏమైతుంది అని అంటే అసాక్షిక హాతు నా ఇష్టతే బాధ ఏదైతే మనం చెప్తామో దానికి సాక్షి అనేవాడు తప్పకుండా ఉండాలి సాక్షి లేకుండా బాధ అనేది చెప్పడానికి రాదు అందువల్ల మరి ఈ సాక్షి రూప ఆత్మకు బాధ చెప్తే దానికి సాక్షి మరొకటి లేడు కాబట్టి ఆత్మ బాధ రహిత్యం సత్యత్వం అనేట లక్షణంతో యుక్తంగా ఉంది ఆత్మనే సత్యము అని సిద్ధమవుతుంది సాక్షిరహిత బాధ నా అభ్యుపగంతవ్య అన్యత అతి ప్రసంగా ఇది భావ సాక్షిరహిత బాధ ఎక్కడ కూడా ఉండదు ఒకవేళ సాక్షిరహిత బాధ ఉన్నది అని అంటే అతి అంటే ఎక్కడ అనుభవం లేనటువంటి విషయాన్ని చెబితే అది అవిశ్వసనీయము అతి అవుతుంది అని ఇరవై శ్లోకం తెలుసుకున్నాము తర్వాత ముప్పై శ్లోకానికి దృష్టాంత సహితంగా అవతారిక చెప్తున్నాడు ఉత్తమర్థం దృష్టాంత స్పష్టయ్యతి ఈ జగత్తును బాదు చేయగా జగత్తు బాధకు కూడా ఏది సాక్షి ఉన్నదో అది అబాధ్యం ఉన్నది అని చెప్పాడు కదా దాన్ని దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు చూడండి అపనీతేసూర్తేషు హమూర్తం శిష్యతేవియత్ శు బాధితే స్వంతే శిష్యతేవ తత్ ఒక దృష్టాంతం చెప్పినాడు ఉదాహరణకు మీరు దీపావళి పండుగకో దసరా పండుగకో లేదా సంక్రాంతి పండుగకో విశేష పండుగలు వచ్చినప్పుడు మీరు ఇండ్లకు సున్నము లేదా కలరు వగేర ఇస్తారు కదా అప్పుడు మీరు ఏం చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ఖాళీ చేసి బయట పెడతారు అయితే ఆ ఒకరు బయట ఉన్న వానికి ఇస్తూ ఉంటే ఆ లోన నుంచి బయట తీసుకొని దాన్ని వేరే చోట పెడుతూ ఉంటాడు ఆ వస్తువులను ఈ విధంగా లోన ఉన్నవాడు ఆ గృహంలో ఉన్నవాడు అన్ని వస్తువులను బయట ఉన్న వానికి ఇచ్చి అయ్యా ఇప్పుడు ఏమీ లేవు అన్నాడు అనుకోండి ఏమీ లేదన్నప్పుడు ఆ ఏమీ లేదు అంటే ఏమని అంటే సకల వస్తువుల యొక్క ప్రతియోగిక అభావాన్ని చెప్పినట్లయింది అక్కడ ఆ ఏమీ లేదు అనేది అభావము ఆ అభావానికి ప్రతియోగి సకల వస్తువులు ఆ వస్తువులే ప్రతియోగి అందుకని సర్వ వస్తువు అభావమును చెప్పినట్లయింది అయితే అన్ని బాధ్యగా బాధ్యగా అక్కడ ఆకాశం అనేది ఒకటి ఉంటుందా లేదా చెప్పండి ఏమీ లేదా అంటే ఆకాశం ఉందా లేదా ఉంది కదా మరి ఇప్పుడు ఏమీ లేదని చెప్పే సంభవం ఉందా ఆకాశం అనేది ఒకటి ఉంది అట్లా శక్తి బాధితేసు అంతే అయితే ఇక్కడ కూడా ఈ దేహాల సంఘాతంలో కూడా స్థూల సూక్ష్మకారణ శరీరాలు జాగ్రత్త అవస్థలు ఈ మూడు శరీరాల అంతర్గతమైనటువంటి పంచకోశాలు వాటి ధర్మాలు ఇవన్నిటిని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నీతి నేత వాక్యాల చేత అన్నింటిని బాధ చేస్తే ఇక ఆ బాద అవధి రూపంలో బాదకు సాక్షిగా ఆత్మ ఏదైతే ఉందో తదేవ తత్ ఆ బాధకు సాక్షిగా ఏదైతే ఉందో అదే ఆత్మ అదే ప్రత్యేకాత్మ అదే బ్రహ్మ అని దృష్టాంత సహితంగా చెప్తున్నాడు ఇంటిలోని సకల వస్తువులను బయట ఇంకా ఏమీ లేదు అని అంటున్నప్పుడు కూడా ఆకాశం మాత్రం అక్కడ విద్యమానం ఉన్నది ఎందుకు అన్నిటికీ అవకాశం ఇచ్చిందే ఆకాశము ఆ వస్తువులు ఉన్నా ఆకాశం ఉంటుంది వస్తువులు లేకున్నా కూడా ఆకాశం ఉంటుంది అది మాత్రం బాధ కాదు అది నివృత్తి చేయడానికి రాదు అట్లే ఈ దేహాధిక ప్రపంచం ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది ఈ దేహాదిక ప్రపంచాన్ని బాధ చేసినప్పుడు ఆ బాధకు కూడా అవధి రూపంలో ఆ బాధకు కూడా సాక్షి రూపంలో ఆత్మ ఉంది అది మాత్రం అబాదితం అది దేని చేత బాధింపబడదు తదేవ తత్ అదే ఆత్మ ఆత్మా అదే పరమాత్మ అని ముప్పై శ్లోకం చెప్పినాడు యాభై నాలుగో అంకం చూడండి మూర్తీసూ గృహాది గత ఘటాదిషు అపనీత గృహాదిభ్య నిస్సారితీషు సత్సూ అపనేతం అశక్యం నభా ఏ అవశిషతే ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తొలగించిన అనుకోండి ఘటాది వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నిటిని అపనీతేశు గృహాది నిస్సారితేసు తొలగించినాము అపనీతం శత్యం తొలగించడానికి శత్యమైన పదార్థాలను తొలగించగా ఏదైతే తొలగించడానికి అసఖ్యమైనటువంటి నభ అంటే ఆకాశం ఉన్నదో అది మాత్రం అవశిషతే అది మాత్రం ఉంటుంది ఏం అదే ప్రకారంగా స్వ వ్యతిరేక్త మూర్త మూర్తేశు దేహేంద్రిదేశు నేతి నేతి ఇతి శృతి ఆ నిరాకృతి సత్సూ అంతే అవసానే సర్వ నిరాకరణ సాక్షిత్వేన యో అవశిషతే స ఏవ బాధ రహిత ఆత్మ ఇత్య ఇక్కడ దేహాది సంఘాతములో నేతి నేతి అనేటువంటి వాక్యాల చేత న ఇతి నతి అని రెండు ఎందుకు చెప్పింది శృతి నేతి నేతి నేతి అంటే నెయ్యి అనుకోకూర్రి నీ నీ ఇది కాదు ఇది కాదు అంటే ఈ దేహాది సంఘాతంలో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పింది రెండు సార్లు ఎందుకు చెప్పింది ఒకసారి చెప్తే సరిపోతాయి కదా అని అంటే స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము ఇవి రెండింటినీ కూడా నిషేధం చేసే ఆత్మ ఇవి కాదు వీటికి అధిష్టాన రూపంలో బాధ అవధి రూపంలో ఆత్మ ఉంది అని ఈ విధంగా నేతి నేతి వాక్యాలు చెప్పి ఇది శృత్య నిరాకృతి సత్సు ఈ దేహాది సంఘాతాన్ని అంతటి కూడా నిరాకరణ చేసినప్పుడు అంతే అంటే అవసానే ఇక చివరికి ఏదైతే బాధ చేయడానికి వీలు కాకుండా సర్వ నిరాకరణ సాక్షిత్వేన నిరాకరింపబడినటువంటి వాటి అన్నిటికీ కూడా సాక్షిగా ఏదైతే ఉన్నదో యో బోధ ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం ఏదైతే అవశిష్టమే ఉన్నదో స ఏ బాధరహిత ఆత్మ ఇతర్ అదే ఆ చైతన్యమే ఆ బోధ ఆ జ్ఞానమే ఆత్మ అని ఆత్మ యొక్క సత్యత్వాన్ని సాధించాడు నను ప్రతి మానస నిషేధే కించశిషతే అత కథం శిష్యతే తదేవ తత్ ఇది అవశిష్టస్ ఆత్మత్వం ఉచ్యతే సంకతే స్వామిజీ ఏదేది కనపడుతున్నదో వాటి అన్నిటిని నిషేధం చేసిన తర్వాత అప్పుడు ఇంక ఏది మిగలదు ఇంకేముంటుంది అన్నిటిని నిషేధం చేస్తే ఏముంటుంది శూన్యమే ఉంటుంది ఇంకేముంటుంది అత శిష్యత తదేవో తత్ ఏది మిగిలి ఉంటుందో అదే ఆత్మ ఎట్లా చెప్తున్నావు ఏది మిగిలినే మిగలదు ఏది మిగులుతుందో అదే ఆత్మ ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ఈ విధంగా శంఖ ప్రాప్తమవుతుంది అప్పుడు ముప్పై ఒకటో శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు గ్రంథకర్త సర్వబాధేన కిచిత్ తదే తత్ భాషా ఏ అత్యంతే నిర్బాధం తా వదిష్యతే బాధే చ ఏదేది ఉన్నదో అంటే ఈ దేహాది సంఘాతంలో అహంకారం మొదలుకొని మరి బాయ్య గటపడాది ప్రపంచం వరకు ఏదే ఏదేదైతే వేద్య వస్తువులు దృశ్య వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటినీ బాధ చేయగా యత్ చేత నా కించి తదేవతత్ ఏది బాధ చేయడానికి రాకుండా ఆ బాధకు అవధి రూపంలో ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ వస్తువు ఆత్మ వస్తువు ఏమీ లేనప్పుడు శూన్యమే ఉంటుంది అన్నాడు కదా ఆ ఏమీ లేదు అని అంటే ఏమన్నట్టు సర్వ వస్తువుల రూప ప్రతియోగిక అభావం వీటిని మనం నిస్సారం చేసినాము నిరాకరించినము నిషేధం చేసినాము ఆ నిషేధ వస్తువులే ఆ అభావానికి ప్రతియోగులు ఆ వస్తువులు రూప ప్రతియోగిక అభావము ఏదైతే ఉందో ఆ అభావం కూడా ప్రకాశింపబడుతుంది ఎవరి సాక్షి చేత అందుకని ఆ సాక్షి అభావ రూపంలో ఉందా చెప్పండి ఆ సాక్షి నిషేధింపబడుతుందా ఆ సాక్షి బాధ అవుతుందా కాదు అన్ని బాధ అవుతాయి కాని ఆ బాధకు కూడా సాక్షి ఏదైతే ఉన్నదో అదే అవశిషమై ఉంటుంది అదే ఆత్మ నిర్బాధం తావలిస్తే అది బాధించడానికి రాదు సకల వస్తువులను బాధించినప్పుడు ఇంకా ఏమీ మిగులదు అంటే శూన్యం ఉంటుంది అని అంటున్నాడు కదా అయితే ఆ పూర్వపక్షి శూన్యం ఉన్నది అని అంటున్నాడు సిద్ధాంతి సాక్షి ఉన్నాడు అని అంటున్నాడు శబ్దభేదమే గాని అర్థభేదం లేదు నువ్వు శూన్యం అంటున్నావు నేను సాక్షి అంటున్నా అంతే శూన్యం ఉన్నది అని దాని కూడా అస్తిత్వం నొప్పుకుంటున్నావు కదా సత్తా నొప్పుకుంటున్నావు కదా మరి ఉన్నది అన్నప్పుడు లేనిదట్లైతుంది అది శూన్యము అనేది ఉన్నది ఉన్నది అంటే ఏమి అందుకని ఆ సకల వస్తువుల యొక్క అభావానికి సాక్షి రూపంలో ఏదైతే ఉందో అది దానికే మేము సాక్షి అంటున్నాము వీరు శూన్యం అంటున్నారు శబ్దభేదమే గానీ అర్థభేదం లేదు జలం ఉంది అనుకోండి ఆ జలాన్ని తెలుగు వాళ్ళు నీరు అంటారు కన్నడ వాళ్ళు నీర అంటారు తమిళం వాళ్ళు తన్ని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు వాటర్ అంటారు హిందీ వాళ్ళు పానీ అంటారు శబ్దభేదమే ఉందా ఏమన్నా అర్థభేదం ఉందా ఇక్కడ ఎవరు ఏ శబ్దాల చేత చెప్పినా గానీ అర్థం మాత్రం ఒకటే కదా జలమే కదా అట్లా శూన్యం అని కొందరు అంటారు సాక్షి అని వేదాంతి అంటున్నాడు ఎట్లా చెప్పినా గానీ అదే ఆత్మ అదే బ్రహ్మము శబ్దభేదము భాష ఏవాత్రే ఇక్కడ భాషనే భేదం ఉన్నది కానీ శబ్దభేదమే ఉన్నది కాని అర్థభేదము లేదు నిర్బాధం తావదిస్సతే అని శ్లోకం ద్వారా చెప్పినాడు ఇప్పుడు యాభై ఏడవ అంకం చూడండి నాకించి అవశిష్యతే ఇది వదతామీ ప్రయోగ సిద్ధయే సర్వ అభావ విషయం జ్ఞానం అభిపేతవ్యం తదేవ అస్మద్ అభిమత ఆత్మస్వరూపం ఇది అభిప్రాయన పరిహరతి అన్నిటినీ బాధ్యయగా నకించి అవశిషత ఇంకేం మిగులదు కదా అంటే శూన్యవాదమే ఏర్పడుతుంది కదా అని చెప్పేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ నకించ అవశిష్టతే అనేటువంటి ప్రయోగము దేని విషయం చేస్తుంది సర్వ అభావ విషయం అడ ఏమీ లేదు అంటే దేహాదిక సంఘాతంలో ఏ పదార్థం కూడా లేదు సర్వ అభావ విషయం ఏది లేదు అనేటువంటి జ్ఞానమును స్వీకరించాలా లేదా అక్కడ ఏమీ లేదు అని జ్ఞానపూర్వకం చెప్తుండ జ్ఞానం లేకుండా చెప్తున్నాడా అంటే సర్వ అభావ విషయ జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం ఉందో అదే ఆత్మ అని మేము నువ్వు ఏమీ లేదు అని చెప్తున్నావు కదా ఆ లేమీ లేదు అనేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అదే ఆత్మ నా కించ శబ్దైన ఎత్ చైతన్య ముచ్చతే తదేవో తద్బ్రహ్మ ఇత్యర్థ ఆ ఏమీ లేదు అనేదాన్ని అనేవాడే బ్రహ్మం పలివాడో కాదు తద్ బ్రహ్మ అదే బ్రహ్మం అని చెప్పినాడు నన్ను నాకించి అభావ వాచకత్వేన నా కించిత్ శబ్దేనా కథం చైతన్యం ఉచతే ఏమీ లేదు అని అభావాన్ని చెప్తూ ఉంటే చైతన్యం ఉండదని మీరు ఎట్లా చెప్తున్నారు ఇది ఆ సంఖ్య బాధ సాక్షిణ అవశ్యం అభిపేయత్వాలు అభిధాయక ఏవ విప్రతిపత్తి నా అభిధేయన్నిటినీ బాధ్యయగా ఈ అభావ కించిత్ శబ్దేనా కథం చైతన్యం అన్నాడు కదా అక్కడ ఆ బాధకు ఏదైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షిని తప్పకుండా అంగీకరించాలి ఎందుకంటే ఏదైతే బాధ చేయబడుతుందో అది అసాక్షికం ఉండదు ఇంత పూర్వం చెప్పాడు కదా పూర్వ శ్లోకంలో ప్పుడు దానికి సాక్షి ఉండాలి మరి సకల పదార్థాలను దేహాది సంఘాతంలో అహంకారం మొదలుకొని సకల పదార్థాలను బాధ చేస్తే ఆ బాధకు సాక్షి ఇది కాదు ఇది కాదు ఇది లేదు ఇది లేదు అని చెప్పేవాడు ఎవడు చెప్పండి అతడే బాధకు సాక్షిగా ఉన్నాడు అతడే జ్ఞాన స్వరూపుడు ఉన్నాడు అతడు అబాధ్యం ఉన్నాడు అతడే సద్పం ఉన్నాడు అయితే ఇక్కడ ఈ బాధ సాక్షి ఏదైతే తప్పకుండా స్వీకరించదగింది అని కదా అక్కడ అభిదాయక శబ్దేశు ఏవో విప్రతిపత్తి అన్నాడు బాధకు సాక్షి అనేవాడు ఉన్నాడని మేము చెప్తున్నాము ఏమి లేదు శూన్యమని మీరు చెప్తున్నారు శబ్ద భేదమే ఉన్నది అభిదాయకములంటే శబ్దములు అభిదాయక శబ్దాల్లో భేదం ఉన్నది శూన్యమని సాక్షి అని కాని అభిదేయం వస్తువు ఏదైతే ఉందో అందులో భేదం లేదు అత్ర భాష ఏవ నిర్బాధం తా వది అనంటూ శ్లోకం ఇక్కడ భాషనే శబ్దభేదమే ఉంది కానీ అర్థభేదం లేదు అత్ర బాధ సాక్షిని ప్రత్యేగాత్మని భాష ఏ సాక్షి ఇత్యాది శబ్దా ఏ విద్యంతే నిర్బాధం బాధరహితం సాక్షి చైతన్యంతో విద్యార్థ నని పూర్వపక్ష అన్నాడు సాక్షి అని సిద్ధాంతి అన్నాడు శబ్దభేదం ఉన్నది కానీ వాస్తవంగా నిర్బాధమైనటువంటి బాధ రహితమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది విద్యమానమై ఉంది అదే బాధకు సాక్షి అదే చైతన్యము అదే బ్రహ్మము అది విద్యమానమై ఉంది అని ముప్పై ఒకటో శ్లోకం చెప్తున్నాడు హరి ఓం సచ్చనాభవత్ సహ వీర్యం తేజస్వి నావీతమస్తు విషావహై ఓ శాంతిశాంతిశా